ఓకే అందరు కనిపించుకొని ప్లే చేద్దాం శోదం వేసవప్రభ పరుశున దేవ మావనతల గొప్ప దేవ మా కల్వరిస్తున్న ప్రభ మా పాప మా శాప మా రోగమ్మా వ్యసన మా చెడుతరం మీరు భరించి మాకు శిక్ష మీ శిక్ష పొంది అలాగే నా దిగా మూడు దిన తిరిగి లేచి మనం రక్షించుకుని కొన్న రేసప్రభ నా దేవానికి శాతం ఈ దినం మీద సహాయం చేసి నడిపించి మా స్వబుద్ధి తొలగించండి మీ పల్లో బుద్ధి పల్లో జ్ఞానం చేయండి నా దేవానికి పరిశుభాత్మ సహాయం చేయండి ప్రతి ఆటగాళ్ళ సైతానికి గద్దించండి నా దేవానికి పేర్లు దిగి రాండేసవా అందరి చోటి అగ్నికరించండి నా దేవ రాని బిడ్డలు నడిపించండి అలలియా సైత ఆటగాలు గర్జించండి నా దేవానికి శోధం చేస్తాం ఎంతో ప్రార్థన చేస్తున్నాం వాక్యం ద్వారా మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడి మీ తరఫు ద్వారా నడిపించండి పరిశుద్ధ ప్రభావ ఉండాల పత్తి ఆటగాలు ప్రవాహ కాల్చేని హిస్సు ప్రభా అల ఆదివంతు మీరే నడిపించి సహాయం వినిస్తున్న ప్రసమేన్ नी कृपना चालय्या नी कृपले देने ब्रतुकलेनया नी कृपना चालय्या नी कृप लेने ब्रतुकन नी कृप लेने ब्रतुकलेन నీ కృపలే ని క్షణము నీ దయలే ని నేను ఊహించలేను ఏసయా నీ కృపలే ని నీ దయలే ని నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా यासया नी कृपना चाली कृप लेने देने प्रतुकलेन नी कृप लेने प्रतुकलेन మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమి మహిమలో నేను మహిమను పొంద మహిమగా మాచింది నీ కృప మహిమలో నేను మహిమను పొంద మహిమగా మాచింది నీ కృప ఏసయ్యా కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్ కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా ఆశ తీరా ఆరాధన చేసే अदृष्टिंद कृप येसैया निपना कुचाया नीपले नी दृतकलया ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయా నీ కృపలేని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా థ్యాంక్ యూ మనోజ్ బ్రదర్ చెప్పండి సరే అన్న ఒక చిన్న పాలన వేసుకున్నాం మనము సోత మీకు పొందుకుందాం నచ్చిష్టం దాన్ని వాగ్యదమతో మాట్లాడండి ఏ వాక్యం మీద సెలవు ఇస్తుందో దాన్ని దాన్ని బట్టి మేము గ్రహించి నడుచుకోవాలా లేదా సిద్ధ మీరు మాకు సాయం తెచ్చేసి దేవపతి అవసరాలు తీర్చండి స్వపత కొన్ని సేవకులు వాడుకోండి ఏ వాక్యం విరోధంగా మేము ఏమిటో క్షమించి వీడలు వచ్చేసి అక్కడ సిద్ధపరచుకొని విడదలు బ్రదర్ మొత్తైసు వాడతా పదో అధ్యాయం ఫస్ట్ వచ్చాం మనం చూసుకుందాం కొన్ని మాటలు చెప్తున్నారు తన శిష్యులకి ఆ మాటలు అయిందని మనం గ్రహించుకోవాలి ఈరోజు మొత్తైసు వాడతా పదో అధ్యాయం ఒకటో వచ్చింది ఇది ఒకటే వచ్చాం చూసినాక నెక్స్ట్ వేరే వెళ్ళిపోదాం మనం చదువుతారా ఎవరైనా ఆయన తన పన్నెండు మంది శిష్యులతో పన్నెండు మంది శిష్యులను పిలిచి చదువు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి పిలిచిను వెళ్ళగొట్టుటకను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకను వారికి అధికారం కదా మన ప్రభు తన శిష్యులను పిలిచి వాళ్ళకి ఇక్కడ ఒక ఏమంటారు ఒక పవర్ ఇస్తుంది ఇక్కడ ఆ పవర్ ఏంటంటే సురుషు మొత్తం అన్నిటి మీద ఇచ్చేస్తున్న పవర్ ఆ పవర్ రోగుల మీద ఇస్తుండు దయ్యముల మీద ఇస్తుండు సమస్యల మీద ఇస్తుండు ప్రతి వీరమే అధికారం ఇస్తున్నా నా దగ్గర సౌండ్ అంటే రితు తిరుగుతున్నాడు ఏం ప్రభు తన శిష్యులను పిలిచి వాళ్ళకి ఒక పవర్ ఇస్తుండు ఆ పవర్ వాళ్ళు యూజ్ చేసుకుంటురా లేదా అని అడిద క్వశ్చన్ యూజ్ చేసుకుంటారు అంటే ఎట్లా యూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకోకపోతే ఎట్లా యూజ్ చేసుకుంటలేడు వాళ్ళు వాళ్ళు దేనికోసం దేనికి విరోధంగా ఉన్న దేవునికి విరోధంగా ఉన్నారా వాక్య విరోధంగా ఉన్నారా ఏదానికి విరోధంగా ఉన్నారా అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి కదా తన శిష్యులకి పిలిచి పవర్ ఇస్తుండు ఆ పవర్ ను మనకు అందరికి ఇచ్చిండు మన గ్రూప్ ఎంతమంది అందరికి ఇచ్చాడు ఆ పవర్ ఎంతమంది వాడుకుంటారు అనేది ఇక్కడ కావాలి మనకి కదా అన్నింటి మీద తెచ్చాడు అన్నిటి కదా రోగులు స్వస్థ మాట చూరు సమస్యలు పోతున్నాయి ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి మా చెల్లె కోసం ప్రేర్ చేస్తూ ఉంటే చేస్తా ఉంటే మా చెల్లె మ్యారేజ్ ఫిక్స్ అయింది ఎట్లా అంటే సూపర్గా ఫిక్స్ అయింది దేవుని చిత్తమే మీద అంతా ఎన్ని సంబంధాలు వచ్చినాయి చూసినాం మనోజుని సాక్ష్యం ఎన్ని సంబంధాలు వచ్చినాయి క్యాన్సిల్ అయిపోయినాయి మనోజులకు కూడా తెలుసు ఆ విషయం కదా అదే మనం ఏం చెప్పాల్సింది అన్నిటి మీద మనకు అధికారం ఇస్తుండు మనం చేసే సమస్యలు కూడా పోతున్నాయి దేవుని నామంలో దేవుడు మనకు ఆ పవర్ ఇచ్చిండు కాబట్టి పవర్ మనం యూజ్ చేసుకోవాలా ఎట్లా యూజ్ చేసుకోవాలా నీ మనసు ఎట్లా ఉంది అని అడిగండు ఆలోచన మనం మనం మనం పరీక్షించుకోవాలా కదా అన్నిటి మీద మనకు విజయం ఇస్తా ఉంటుంది దేవుడు అన్నిటి మీద మనకు అధికారం ఇస్తా ఉంటుంది దేవుడు మరి ప్రతి లోబడినప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తుంది ఇంకో విషయం మొత్తవాడత పన్నెండు అధ్యాయం ఇక్కడ మనం చూసుకుంటే ఏం అన్నది తెలుస్తాం ఇక్కడ ఏం జరిగింది అని తెలుసు ఆల్ చూద్దా దేవాలయం గొప్పవాడు అక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలి నేనేమంటున్నా అదే ఆ దయ్యం వెళ్ళిపోవాలంటే ఆ రోగులు స్వస్థపరచబడాలంటే నీ దగ్గర ఆ సమస్య పోవాలంటే నీ దగ్గర ఫస్ట్ కణికరం ఉండాలా నీ దగ్గర ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటేనే కనికరం ఉంటేనే ఆ రోగులు స్వస్థపరచబడతారు ఆ సమస్యలు పోతాయి మనం పెట్టే ప్రతి దాని మీద మనకు విజయం ఇస్తారు ప్రతి మీద మనకు విజయం వస్తారు కదా ఫస్ట్ మనం నింజాలా ఎంతమంది అన్న చెప్పుకొని ఎంతమంది అని కదా చలో సరే మీదే కరెక్ట్ అనుకోవాలా కానీ మనం వాదించడానికి కరెక్ట్ మనం వాదించొద్దు అసలు ఎవరితోటి ఆ వాదించే వారికి నీకు సంబంధమే లేదు కనికరం కోరుచున్న కనికరం నీ దగ్గర ఉంటే నీ దగ్గర ప్రేమ ఉంటే నీ దగ్గర సమాధానం ఉంటే అవతలను నువ్వు జవాబు చెప్పకుండా గమని వెళ్ళిపోతాం నేనైనా సార్ నువ్వైనా సార్ ఎవరైనా సరే అవతల నువ్వు జవాబు ఎట్లా చెప్పాలా వాక్యంధారని చెప్పాలా ఏ విషయమే ఆయనకి డౌట్ వచ్చినా సరే నువ్వు కొప్ప మాట్లాడితే వారికి అర్థం కాదు యువతలు ముఖ్యంగా మనం యువతరు మాట్లాడాలా కదా ప్రేమితో మాట్లాడితే కనికరం తోడు మాట్లాడితే పత్తి ఒకడు కరగాల్సిన కరుగుతాడు ఖచ్చితంగా కరిగిపోతాడు ఎంత కోపం సరే కుటనకి వస్తే కుట్రా బాబు అని చెప్పి తలం చేస్తాయి వాడు కుడతారా అదే ఇంద్రబాబు ఇట్లా ఒంగేసిండమ్మ కూడా కొడతారా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా చాలా జరుగుతాయి కానీ ఎవడు సరే నా తప్ప ఎవడు తిట్టాడు తెలుసా గమ్ముని వెళ్ళిపోతాడు అమ్మ ఆడే ఒప్పుకున్నాడు ఎంకేంది కన్నట్టుగా నువ్వు వాదిస్తూ ఉంటే అక్కడ పెద్దగా అవుతుంది ఆ లుల్లి పెద్దగా అవుతుంది ఆ సమస్య పెద్దగా అవుతుంది ఆ కొట్లాడ పెద్దగా అవుతుంది వాదించడానికి అసలే వీళ్ళేది మన దేవుడు కనికరం గల దేవుడు ఆయన దేవాలయం కంటే గొప్పవాడ ఆయన ఆ దేవాలయం ఇప్పుడు ఎక్కడ మన హృదయము అది మన హృదయము మన ప్రభు ఉండాలంటే నీరు ద్వయం పరిశుద్ధంగా ఉండాలా నీ ద్వయంలో ప్రేమ ఉండాలా కనికరం ఉండాలా జాలి ఉండాలా అవతల మాట్లాడితే మనం ఆయనకి చెప్పే విధానం ఉండాలి కానీ అవతలను ప్రయత్నం మనం చేస్తే దేవుడు మనలో లేనట్టే కదా ఆయన అన్నిటికీ అది అధికారం ఇస్తున్నప్పుడు ఇక్కడ కొంత కొన్ని విషయాలు జరిగినాయి ఇక్కడ మరి వీళ్ళెందుకు చేయలేరు ఆ విషయం అంటే వీళ్ళలో కనికరం లేదా వీళ్ళలో ప్రేమ లేదా కింద చదువు కూడా మనకు అర్థమవుతుంది చదవ ఇప్పుడు మరియు కనికరమునే కోరుతున్నాను కానీ బలిని నేను కోరను అందులో వాక్యభావము మీకు తెలిసి ఉంటే దోషులను తీర్పు తీర్చకపోగురు అదే అదే నేను అంటున్నా తప్పియని చెయ్యకపోని మనం ఎవరు చెప్పండి వాళ్ళను వాళ్ళను నిలించడానికి మరి నీది తప్పురా అని చెప్పడానికి మనం వివరం అసలు తప్పు చేసినా అని నీకు తెలిసినా చేయకపోయినా నువ్వు అని చెప్పాల్సిన అవసరం లేదు అన్ని దేవుని మీద ఉపయోగపేసేలా దేవుని మీద ఉపయోగపేసి ఏమవుతుంది ఏమంటారు ఆయనే అన్ని కదా నువ్వు వంతుడు వాదించుకుంటా పోతే నువ్వు వంతుడిని సంపాదించుకుంటా పోతే ఎట్లా ఏ విషయం సంపాదించాలా వాక్యం మనం సంపాదించాలా ఎట్లా ఇది ఇట్లా చూసుకుంటే ఈ వాక్యం ఇట్లా ఉంది ఇది దేవుడు ఇట్లా మాట్లాడింది అవి సంపాదించుకోవాలా శరీరకంగా మనం ఏం సంపాదించుకున్నా అది పెద్దగా అయితేనే ఉంటుంది గొడవ అయితేనే ఉంటుంది సమస్యలు వస్తూనే ఉంటాయి కదా శత్రుత్వాలు పెరిగిపోతూనే ఉంటాయి కదా ఏ మీద మనం దృష్టిలో తీర్పు తీర్చడానికి వీలు కదా వాళ్ళు దోష తప్పు చేసిన కదా న్యూ తీర్పు తీర్పు చేయడానికి న్యూ ఇయర్ నిందేయడానికి నువ్వు ఎన్ని వాక్యలు ఎన్ని ఎన్ని ఎంత సేవ చేస్తున్నావు ఎంత సభలు గ్రహిస్తున్నావు అవి నీ మనసులో ఉంటే అదులోడు తప్పు అని చెప్పనే నేను చెప్పా నువ్వు చెప్ప ఎవరు చెప్పరు కదా మన ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాం మనతోటి మనందరికీ గుర్తు చేస్తా ఉన్నాడు కనికరం మన దగ్గర ఉంటే ప్రేమ మన దగ్గర ఉంటే ఏం జరుగుతుందంట సమస్యలు పోతాయంట కదా ఆయన ఇచ్చిన పవర్స్ ప్రతి ఒకటి మనం యూజ్ అంటే ప్రతి దాని మీద మనకు అధికారం ఇస్తాడు కదా నీ దగ్గర ప్రేమ లేకపోతే నీ దగ్గర కనికరం లేకపోతే నీకు నీవు చేసే అంశాలకు నీకు విజయం వస్తా లేదంటే నీలో తప్పున్నట్టే నాలో తప్పున్నట్టే మన జవాబు అదే విషయం కదా మరి మనం ఒక్కటి చూసుకొని ఇక మళ్ళీ ఇదే వాక్యంలోకి వద్దాం ఉషయా ఆరు ఆరు ఆరో అధ్యాయం ఆరోచనం ఆరో అధ్యాయం ఆరోచనం బ్రీర్ ఉషయా ఉషయా ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం ఆరోచన ఇక్కడ చూడండి ఇంకోసారి మనం గుర్తు చేస్తా ఉండే దేవుడు అది ఏంటంటే మనం గమనించుకోవాల ఆరో అధ్యయంలో ఆలోచన నేను బలిని కోరను కానీ కనికరమునే కోరు నేను బలిని కోరను కానీ కనికరమే కోరుచున్నాను కనికరమే నువ్వు ఎదుటివాని ప్రేమించే గుణమే ఓడుతున్న వాళ్ళ దగ్గర ప్రభు కదా దహన బలు అయినను బల్లుల కంటే చదువు జ్ఞానము నాకు ఇష్టమైనది నాకు ఇష్టమైన దేవుడి ఇచ్చిన జ్ఞానం మనకి ఇష్టం దేవుడి ఇచ్చిన తెలివి మనకి ఇష్టం కదా ఆయన మన బల్లు అడుగుతలేడు నైవేద్యం అడుగుతలేడు దహనం ఏమి అడుగుతలేడు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం యూజ్ చేసుకోవాలా అదే ఆయనకి ఇష్టమంట అరే నా బుడ్డల నామాన్ని యూజ్ చేసుకుంటురు నా నామాన్ని దేవులు వాళ్ళు వాడుకుంటురు నా నామానికి వాళ్ళు మమే తీసుకొస్తారని దేవుడు మనతో మన కోసం చెప్పాలా కదా ఎట్లా ఇప్పుడు ఆయన పవర్ ఇచ్చేసి ఆ పవర్ ఇచ్చిండు ఆ పవర్ మనం యూజ్ చేసుకుంటామా లేదా యూజ్ చేసుకుంటే దేవుడే సంతోషపడతాడు మనకు సంతోషం ఉంటుంది మన ద్వారా దేవుడు సంతోషపడతాడు ఆ పవర్ నీకు నువ్వు దాన్ని వాడుకోకపోతే లాభం ఏం చెప్పండి స్కూల్కి వెళ్తాము అక్కడ నీకు లెసన్ చెప్పినప్పుడు ఆ లెసన్ విని విని రాస్తే నువ్వు పాస్ అయితే నీ ద్వారా నీ బిడ్డ పాస్ అయిందని చెప్పేసి నీ సంతోషిస్తాడు అట్లని దేవుడు చెప్పిన మాటలు మనం పెట్టు జ్ఞానం పెట్టుకొని దాన్ని పట్టుకుని నడిస్తే మన సంతోషం మనకు సమస్యలు పోతాయి అట్లని దేవుడు సంతోషపడతాడు కదా బ్రదర్ మనం మత్తాయిలకి వెళ్ళిపోదాం మళ్ళీ బ్రదర్ మత్తాయి అదే పన్నెండులోకి వెళ్ళిపోదాం మళ్ళీ అధ్యాయం చెప్తాను బ్రదర్ నైన్టీన్ చదవరా అధ్యాయం నైన్టీన్ చదవచ్చు ఈయన జగడం వినబడదు కదా ఎట్లంట జగడం ఆడు కేకలు వేయడు కేక అంటే ఏంది తెలుసా నా భాషలో నాకు తెలిసిందంటే ఇప్పుడు కొట్లాడ పెద్ద వేయడం అని అంటే మనం చెప్పాలంటే ఒక విధంగా జగడము జగడం అంటే దేని అంటే చెప్పండి కొట్లాడండి అది ఇప్పుడు పెద్ద వేసేదాన్ని జగడం అంటారు కేకలువేయడం అంటే అరవడం అరవడం పెద్ద అరవడం ఎట్లంటే నేను తప్పు చేయలేను నేందుకు మాట్లాడదు నేను తప్పు చేయలేను నేను మాట్లాడదు నేను నేనేందుకు నోరు చేయ తప్పు అంటే తప్పు చేసినా నువ్వు గమలుండేసే అలా ప్రభు తప్పి మన తప్పు చేసిండా ప్రాణం పెట్టింది కోసం మనం ఇతరులు నువ్వు ప్రేమిస్తే కరికరం నీలో ఉంటే ఆ ప్రేమ నీలో ఉంటే నువ్వు కూడా నోరు జగడమాడు నువ్వు కూడా ఎవరితోటి ఏమంటారు బాధన పెట్టుకోవు ఒక విషయం వాదన పెట్టుకునే పెట్టుకోమన్నాం ఏమితో కదా ఇక్కడ చూడండి పన్నెండు మంది శిష్యులకి ఆ పవర్ శిష్యుడు ఆ పవర్ వాడు వాడుకోలేరు కదా వాడుకోకపోతే ఏమైంది ఇక్కడ మళ్ళీ ఒకసారి అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డి వాడును ఒకడు ఆయన ఎద్దకు తేబడెను ఆయన వాని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అదే ఇక్కడ ఏమైంది సుశుల దగ్గరికి ఈ పర్సన్ వస్తాడు వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళతో ఏం కాదు అంటే మనం ఇంకో ఇంత కూడా చూసాం మనం ఉందాము అయ్యా నీ దే నేను దగ్గరికి వచ్చినా వాళ్ళు నా బిడ్డను స్వచ్ఛపరచలేరు దయ్యాన్ని వెళ్ళగొట్లేరు అంటే ఎందుకు వెళ్ళగొట్టలేరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఫీవర్ లేదేమో వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ దగ్గర ఎదురుని మీద ద్వేషం ఉందేమో కుళ్ళు ఉందేమో ఈర్ష ఉందేమో కనికరం లేదేమో అందుకే వాళ్ళు వెలగొట్టలేరు దయ్యాని అందుకే వాళ్ళు ఆ రోగుని స్వచ్ఛపరచలేరు ఆయన పవర్స్ ఇచ్చిండు అన్నిటి మీరు అధికారం ఇచ్చినాక మరి వీళ్ళు ఎందుకు చేయలేరు మరి శిష్యులు అలా ఏదో తప్పు ఉన్నట్టే కదా ఆ తప్పు నీలో ఉంటే నువ్వు కూడా నేను కూడా చేయలేను కదా మనం అనుకుంటాం జవాబు ఎందుకు వస్తుంది జవాబుకి ఎందుకు వస్తలే అంటే కొన్నికి మనమే కారణం ఉంటాం కొన్నికి టైం ఉంటుంది కదా కొన్నికి మనమే కారణం కొన్ని మనకి కొన్ని కొన్నిటికి టైం ఉంటుంది కదా ఒక విషయం అంటే నాకు మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది ఒక ఒకదే ఒక విషయంలో ఏం జరిగిందంటే ఒక పాపకి ఒకటి ఒక వస్తువు అవసరం ఆ వస్తువు లేకపోతే ఆ పాప చనిపోతుంది ఆ వస్తువు ఎప్పుడు అందో అది ఒక ఆరు నెలలు ఆరుకి ఆరు ప్యాక్ చేయబడదు వస్తువు అంటే ఆ పిల్లకి ఆ పాపకి ఈ రోజు అవసరం అంటే ముందు ఆరు ముందే ప్యాక్ చేయబడ్డది అంటే ఇక్కడ ఈ రోజు ఈ పాపకి అవసరం అని అంటే ఈ రోజు పాప పుట్టింది ఆ పాపకి ఆ వస్తువు అవసరం కదా లబ్బర్ తిత్ కదా అది అయితే ఆ పాపకి ఈ రోజు అవసరం అది అది ముందే ప్యాక్ చేయబడ్డది పలాంటి రోజు వాళ్ళని ఊర్లకి ఈ వస్తువు వెళ్ళాలని అయినా ఒక సిస్టర్ ప్రార్థన చేస్తా ఉంటుంది ఆ వస్తువు కోసం దేవా ఈ వస్తువు ఎక్కడున్నా రావాలా ఈ బిడ్డ కందాలంటే అది ఎప్పుడో ప్యాక్ చేయబడ్డది తెలుసా ఈ పాప ఉండే ముందే వస్తువు తయారు చేయబడ్ది అక్కడ అంటే నీకు ఆశ ఉంటే నీ దగ్గర నీ దగ్గర కనికరం ఉంటే నీ దగ్గర ప్రేమ ఉంటే ఆ వస్తువు నీ దగ్గర ఎట్లయినా వస్తుంది ఆ సమస్యపై నీకు విజయం ఎట్లయినా వస్తుంది నువ్వు పెట్టే అంశం మీ నీకు విజయం ఎట్లయినా వస్తుంది నీ దగ్గర ప్రేమ లేకపోతే నీ దగ్గర కనికం నా దగ్గర నీ దగ్గర లేకపోతే ఆయనకి ఆ రాదు ఆ సమస్యకి సొల్యూషన్ దొరకనే దొరకదు అట్లా ఎందుకు ఇంత దేవుడు అంశం నాకు వింటలేడు నా ప్రార్థన వింటలేడు అంటే నీ దగ్గర ఏం తప్పుందో నా దగ్గర ఏం తప్పుందో అది మనం గ్రహించుకోవాలా ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రేమ ఉండాల మా దగ్గర సమాధానం ఉండాల కనికరం ఉండాల కదా శిష్యులు అలాగ అధికారం ఇచ్చిండు పవర్స్ ఇచ్చిండు మరి పవర్స్ నీళ్ళు వాడుకోలేరంటే ఇవ్వలో ఈ ద్వేషం ఉన్నట్టు వీళ్ళలో కనికరం లేనట్టు కదా మళ్ళీ వాళ్ళు సరే అయిపోయిరాలు కదా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి హెచ్చరించి చెప్తే వాళ్ళకి నువ్వు గద్దెచ్చేస్తే వాళ్ళకి ఏం మళ్ళా కరెక్ట్ అయిపోయి కదా ఎంతో సేవ చేసిన కదా ఎంతోమందిని మార్చిన వాళ్ళు ఆ శిష్యులు పన్నెండు మంది శిష్యులు వాళ్ళు వాళ్ళు లేకపోతే మన దేశానికి స్వార్థ కూడా అందేది కాదు తప్పు చేశారు అందరూ తప్పు చేస్తారు మనం ఒప్పుకొని దేమిటి సందులో విడి విడిచిపెడితే ఆ పవర్ నీకు పవర్ నువ్వు అంటే నీ దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ అది దగ్గర అడిగితే ఆ పవర్ నువ్వు వాడుకోలేకపోతే నువ్వు తప్పిదారులు వెళ్ళిపోతే ఆ దగ్గర ఆ పవర్ని దగ్గర ఉన్న వేస్ట్ ఏం పని చేయాలి కదా నువ్వు నే ఒక ఇప్పుడు సపోజ్ నీకు ఒక నీకు ఒక పని ఆ పని చేయకుండా నువ్వు ఉండిపోతే ఆ పని కొంచెం మర్చిపోని పెడుతుంది తెలుసా నువ్వు మర్చిపో కొత్తగా అంటే కొన్ని రోజులు గ్యాపష్టంగా చేస్తే అదే కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ అది నువ్వు రోజు ఎంత ఈజీ అయిపోతుంది తెలుసా కొత్తగా ఎంత రోజు చేస్తావు రోజు టాపిక్ చేస్తా ఉంటే ఫాస్ట్గా చేస్తుంటావు తొందర తొందరగా మన పని అదే దేని విషయం కూడా దేవుడు ఇచ్చిన పవర్ నువ్వు రోజు రోజు పొందుకుంటూ ఉంటే నీకు కొత్త కొత్తగా అనిపిస్తుంది కొత్త కొత్త విషయానికి వస్తూనే ఉంటాయి బయటకు కొత్త కొత్త విషయానికి బయటపడుతుంది దేవుడు కొత్త కొత్త ఆవిశయాలు చెప్తా ఉంటాడు దేవుడు కదా కనికరం ప్రేమ నీళ్ళ దగ్గర ఉండాలా ఫస్ట్ అవి ఉంటే నీకేమవుతుందంట అన్నిటి మీద నీకు విజయం ఇస్తా దేవుడు సరే మనం ఇంకో వాక్యం చూసుకుందాం బ్రదర్ మొదటి వ్యవహాను మొదటి వ్యవహాను నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం బ్రదర్ మనం చూసుకోవాల్సింది ఏ మానవుడునో దేవుని ఎప్పుడు చూసి ఉండలేదు మన మొక్కడు ప్రేమించిన ఎడలా మన ఎందుచి ఉండను ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును అగును అదే కదా ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాం దేవుని వాక్యం చూస్తున్నాం కదా మనం వాక్యం చూస్తున్నాం మన మనం ప్రేరు చేస్తా మనకు దర్శనాల ద్వారా కానీ కళల ద్వారా కానీ మాతో మాట్లాడుతున్నాడు ప్రభు మనం డైరెక్ట్ మనం అంటే వాక్యంలో చూస్తున్నాం ప్రభుని ఆ వాక్యం నీలా ఉంటే నువ్వేం చేస్తావు నేనేం చేస్తా మనము దేవుని కదా మనం ఏం చేయాలంటే దేవుని కోసం వాక్యం చదువుకోదురు మనము ఇప్పుడైనా ఎప్పుడు చోటి ఉండలేదు మనం ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల ఇక్కడ ఒకరిని ఒకరు మనం ప్రేమించుకోవాలా ప్రేమించుకుంటే ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఉండు కదా నువ్వు కొన్ని ఒకరు ప్రేమిస్తే కదా దేవుడు నీ అంత నిలిచి ఉంటాడు అప్పుడు ఏమవుతుందంట ఆ ఇచ్చిన పవర్స్ నువ్వు వాడుకోవాలతో నీకు కూడా జవాబు వస్తుంది నీ దగ్గరకు వచ్చిన రోగులు దేవుని నామంలో దేవుడు ఇచ్చిన పవర్స్ లో స్వస్థపరిచ కదా ఏమంట స్వస్థపరిచబడి చేస్తారు దేవుని నామం రక్షణకు వచ్చేస్తారు వాళ్ళు అప్పుడు ఏమైతే దేవునికి సంతోషం అనిపిస్తుంది అని నేను ఇచ్చిన నా ఒక పవర్స్ని బిడ్డలు వాడుకుంటారు కదా అనేకమైన మంది రక్షణకు నడిపిస్తారని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంట మన ద్వారా సంతోషపడతాడంట మన ఎందు నిలిచి ఉంటాడంట ఆయన ఆయన ప్రేమ మన ఎందు నిలిచి ఆయన ప్రేమ మనందు సంపూర్ణ ఏం చేయాలా ఒకరు మొక్కరు మనం మనలో దేశం ఉండొద్దు ఎవరైనా తప్పు ఏని మనలో మనం సరే తప్పు అయినా సరే అదే ఏమంట ఆయన ప్రేమ మన ఎందు నిలిచి ఉండాలంటే మనం చేయాలంట మనం ఒకరొకరు మనం డిస్కషన్ చే వాక్యం కోసం కానీ తన సేవ కోసం మనం డిస్కషన్ చేసుకోవాలా ఏ వేరే విషయాలు సరే అవి పెద్దగా విషయాలు గొడవ విషయాలు అయితే వదిలిపెట్టేసుకోవాలా కదా దేన్ని తెలియని వాళ్ళ కోసం కూడా ఈ వాక్యం వర్తిస్తే ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఎంతోమంది పనిచేస్తూ ఉంటావు నువ్వెక్కో ఎక్కడో పనిచేస్తూ ఉంటావు అక్కడ నీది తప్పు లేకపోయినా ఇది తప్పు ఉన్నా తప్పు లేకపోయినా ఏమన్నా నీ మీద నింద మోపడానికి నాదే తప్పని చేసి ఒప్పేసుకొని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అక్కడ నువ్వు జగడ అక్కడ నువ్వు కేక అదే పెద్దగా అయిపోతా ఏం చేస్తా ఉంటది అక్కడ ముఖ్యంగా దేవుని నామకి చెడపేరు వస్తుంది ముఖ్యంగా నువ్వు దేవుని నమ్ముకున్నావు ఏం మాట్లాడుతున్నావు మీకు అంటే మీ దేవుడు ఇట్లే మాట్లాడమని చెప్పినట్టు కొంత తెల్లుని వాళ్ళకి ఏం తెల్లని వాళ్ళకి దేవుని ఫ్లేము నీలో ఉండాలంటే ఏం చాలా కొన్ని ప్రేమించుకోనమ్మా అప్పుడు ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణం అవుతుంది కదా ట్వంటీ చదవా ట్వంటీ ఎవడైనా నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన ద్వేషించిన ఆగు కదా ఇక్కడ చూడండి ఎవడైనా నేను ద్వేవిని ప్రేమించింది అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ అబద్ధికుడు ఇప్పుడు కదా సోదరుడు అంటే మన ఇంటి వాళ్ళే కాదు మన ఆత్మీయమైన సోదరులు అయినా సరే అందరూ మనం సోదరులతో సమానం కదా కుటుంబం మన బయటలు కానీ అందరూ మనకు ఒకటే మన కుటుంబాన్ని మనం ఎట్లా ప్రేమిస్తాము నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటాను కదా అవతలను అట్లా సేమించాలా కదా మనకి ఇక్కడ ద్వేషం ఉండదు ప్రేమ ఉండాలా కనికరం ఉండాలా అప్పుడు ఏమవుతుందంటే చూసిన తాను చూసిన తన సహోదరుని ప్రేమింపన వాడు తాను చూ దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనమాయనము కదా చూడని దేవుని నువ్వు ప్రేమించకపోతే అంటే వాక్యంధ దేవుని వాక్యం చదువుకుంటున్నావు ఆ వాక్యం నీకు అర్థమవుతుంది ఏమన్నా ఇందువల్ల నీకు పొరుగు ప్రేమించమని వాక్యం ఉంది అప్పుడు నువ్వు పొరుగు ప్రేమించకపోతే నీ సోదరు నువ్వు ఎట్లా నీ దగ్గర నీ దగ్గర దేశం ఉన్నట్టే కదా నీ దగ్గర ప్రేమలు లేనట్టే కదా ఆ ప్రేమలు ఇలా ఉంటే ఆటోమేటిక్ నీకు వాటిని అర్థమవుతా ఉంటది ఎదుటి వాళ్ళ బాధనికి ఉంటది ఎదుటి వాళ్ళ సమస్యనికి ఉంటది కదా ఏమంట వాడు తన తాను చూడని దేవిని ఎట్లా ప్రేమించగలడు ఎట్లా ప్రేమింపగలడు ఎట్లా ప్రేమిస్తారు దేవుని చూడని వాడు వాక్యం కదా ఆ వాక్యం చదువుకొని ఆ వాక్యం నువ్వు ప్రకటించుకుంటూ పోతే ఉంటాయి ఆ పవర్స్ ఇచ్చిన పవర్స్ నువ్వు వాడుకొని పోతూ కదా దేన్ని అమ్మను మయమొస్తుందంట ప్రశక్తి చేయలేరు మళ్ళీ తర్వాత చూసి మళ్ళీ వేసారు కదా ఎందుకు పవర్స్ ఇచ్చిన కావాలని వాళ్ళు ఎందుకు వాడుకోలేరు వాళ్ళ దగ్గర దేశం ఉన్నట్టే కదా మన దగ్గర విశ్వాసం లేనట్టే కదా కదా మన దగ్గర విశ్వాసం మన దగ్గర మనం విశ్వాసం మనం పరిష్కరించుకోవాలంటే కదా నీ అంశం నువ్వు చేసిన ప్రేదా అంశం నీకు వస్తుందా విజయం వస్తుందా లేదా కదా నీ సమస్యలపై నీకు విజయం పొందుతున్నావా లేదా కదా మనకు అన్న చెప్పి నిన్న విషయాలు రోగం మీద నీకు అధికారం ఇచ్చిందంట ప్రతి అవయవం మీద అధికారం ఇచ్చిందంట ప్రతి సమస్యపై నీకు అధికారం ఇచ్చిందంట ఆ సమస్యపై నీకు అధికారం ఇస్తే మన అక్కడికి సమస్య ఎందుకు పోతులేదు ఆ రోగం ఎందుకు బాగుపడతలేదు ఆ రోగం ఎందుకు స్పష్టపరచబడతలే ఆ రోజు కదా అది నువ్వు గమనించాల్సిన మనందరూ గమనించాల్సింది ఆయన ప్రేమ ఉంటే కదా ఇవన్నీ మనకు జరిగిపోతా ఆజ్ఞలన్నీ మనం పాటించుకుంటూ వెళ్తే కదా ఆయన ఇచ్చిన పవర్స్ మనం అందరం వాడుకుంటాం కదా దేవుడు మనతో మాట్లాడుతుంది మరి ఉచితంగా పొందిన కానీ ఉచితంగానే ఇవ్వట్లా మన నామానికి దేవుడి మనం ఆ పవర్స్ కి మనం ఏమి ఇవ్వలేము ఏమన్నా పెట్టి కొన్నడా ఎవరన్నా ఏం చేసిరు ఆయన నా రక్షణ ఉంది కదా మనం దేవం దేవుడు అడుగుతున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యాలు చదువుకుంటున్నాం సేవ చేస్తున్నాం కదా అట్లనే పవర్స్ ఇచ్చింది కాబట్టి డబ్బులు ఇచ్చి కొన్నారు డబ్బులు ఇచ్చి ఎవరైనా కొన్నారా ఎవ్వరు కొనలేరు మరి కొంతమంది చేసే పనులు అట్లా ఉన్నాయి ఏమంట వాళ్ళు పొందుకో ఉచితంగా పొందుకోదని చేసేసి వాళ్ళ బిజినెస్ కోసం వాడుకుంటారు కదా ఫస్ట్ చూసినప్పుడు ఒక ఉంటాడు సేవకుడు ఏ సేవకులైనా సరే కొంతమంది సత్యం గ్రహించని వాళ్ళు తర్వాత సోలాగా ఉంటాడు ఆయన తర్వాత ఎట్లా ఉంటాడు తెలుసా ఒక కారు ఉంటుంది ఒక బంగ్లా ఉంటుంది ఇంత పొలం ఉంటుంది అంతకుముందు ఏముండదు తెలుసా అట్లా మరి ఉచితంగా పొందుతున్న దానికి ఉచితంగా చేస్తుంటే మరి ఇవన్నీ అడిగలు వస్తున్నాయి దేవుడు ఇస్తున్నాడు ఆ దేవుడు ఎట్లా ఇస్తున్నాడు ఆయన ఇచ్చినా కూడా దాని వచ్చినా కూడా స్వీకరించుకోకమంటుండే తీసుకోకమంటున్నాడు ఆయన కదా మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మరి వాళ్ళ అంటే వాళ్ళు మేము మేము చేసిన ఇవన్నీ అయినా మాకు ఏంటంటే వాళ్ళు అంతే కదా ఇవాండ్ చేస్తున్నట్టే కదా కదా ఉచితంగా పొందుకున్న దేవుడు ఉచితంగా ఇవ్వమంటు ఒకరిని ఒకరు ప్రేమించుకోమంటుడు తన ఆజ్ఞ పట్టుకుని నడవమంటుండు ఆయన ఇచ్చిన ఆజ్ఞ అయింది నిన్న వల్ల నీకు రోగారు తన సృష్టి మీద నీకు అధికారం ఇచ్చింది రోగుల మీద స్వస్థ రోగుల మీద సమస్యల మీద బాధల మీద నీకు అధికారం ఇచ్చింది ఆ అధికారాన్ని వాడుకోవాలంటే ఫస్ట్ నీలో ప్రేమ ఉండాలా జాలి ఉండాలా దయ్యం ఉండాలా ఇవన్నీ ఉంటే కదా నువ్వు ఏమంత జగడ వాడ ఏమంత నువ్వు కేకలు వేయ సరే ఆత్మీయంగా అయిన సరే ప్రతి ఒక్కటి మనం సమాధానం సమాధానంతో మనం చెప్పాలి జవాబు కదా నీకు వచ్చే నీ ప్రేరీ చేసే అంశం నీకు విజయం రావాలంటే టైం పడుతుంది ఒకవేళ నీకు ఆ అంశంపై విజయం వస్తుంది కంటే నువ్వు తప్పు చేస్తున్నా నేను తప్పు చేస్తున్నా అది మనం గమనించుకొని నడవాలా దేవుడికన్నా వాక్యాన్ని పిలిచున్నాక నేను థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ బ్రదర్ ఒకరు ఒకరు ప్రేర్ చేయండి గడిచిన కాలం అంతైనా మమ్మల్ని కాచి కాపాడినందుకని నీకు లెక్కలేన నీ వందనాలు ప్రాభ నా తండ్రి నీ లెక్కల చట్టం మమ్మల్ని భద్రపరిచినా ప్రభావ కానీ ఈ దేమి ఈ గడి వరకు నా మమ్మల్ని సజ్జలు లెక్కలు వచ్చినందుకని కోట్ల అధికృత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో నా తండ్రి ఈ మధ్యాహ్నం కాల సమయంలో నీ నామను మేము కూడి ఉన్నాం ప్రభా నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమనందరు ప్రభాని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా అవును ప్రభా మేము శాంతి సమాధానం కలిగి జీవించాలా ప్రభా కృప్ ప్రేమ కనికరమం కలిగి జీవించాలా ప్రభా నా ఏ విషయంలోనూ ప్రభా నేను మీ నామానికి అవమానకరంగా ఉండొద్దు ప్రభాయన మీ నామానికి మహిమకరంగానే మారాలా ప్రభా ఏ విషయంలోనూ ప్రభా మేము అతి చేయపడొద్దు ఏ విషయంలోనూ ప్రభా మేము గర్వ గర్వపడొద్దు నాయన మీ యొక్క కనికరమను కలిగి ఉండాలా ప్రభా అనేకులకు మీ పట్ల మీ ప్రేమను పంచాలా నన్ను కనికరం చూపించి బతుకాలని సహాయం దయచేయండి ప్రభావ నా తండ్రి ఇది వన్న ఇకనైనా ఈ దినాల్లో ప్రభావం అయినా ఎటువంటి మోసాలకు మేము పోవద్దు మోసపోవద్దు ప్రభావ మేము కలవరపడొద్దునైనా మీ యొక్క వాక్యాన్ని మేము హృదయంలో నాటుకోవాల ప్రభావం నా తండ్రి మేము ఎంతో స్థిరంగా నిలబడాల ప్రభావం ఏ విషయంలోనూ అపవాదికి అధికారం లేకుండా ప్రభావ ఏ విషయంలో అపవాదికి దొరకుండా ప్రభావం మేము ముందుకు సాగలన్న సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ లేదా నా తండ్రి ఎంతోమంది వైరస్ బాధితులు ఉన్న ప్రభావ జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ మీరైనా వారందరినీ స్వస్థపరచండి ప్రభావ ప్రతి ఒక్క వైరస్ బాధితులు మీరు లేవనెత్తని ప్రభావం సంపూర్ణ స్వస్థను మీరు అనుగ్రహించండి మీరే చీకటి గద్దించండి ప్రభావం అయినా ప్రతి ఒక్కరిని మరణ పడకల లేవనే తండ ప్రభా బెడ్లు లేని బతకని ప్రభా మీరు బెడ్లు అనుగ్రహించండి మెడిసిన్ లేని వారందరికీ మీరే మెడిసిన్లు దయచేయండి ప్రభావ ఆ తండ్రి ఎవరు నాయన వైద్యం అందుకన్న ప్రభా తండ్రి మందులు లేక ప్రభా ఇబ్బంది పడుతున్నారు వారందరి పట్ల మీ యొక్క కృపా కనికరం చూపించండి ప్రభావ తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభావ ఏమన్నా తండ్రి ఎన్నెన్నో కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ప్రభావ ప్రతి ఒక్క రోగం నుంచి మీరు స్వస్థ వైద్యులు కనుగ చేయండి ప్రభావ ఏ బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తున్న ప్రభావ మీరేనైనా స్వస్థపరచండి ప్రభావ ప్రతి ఒక్క అనారోగ్యం అనారోగ్యంతో పాదపడుతున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ప్రభావైనా ప్రతి ఒక్కరిని ఆ ప్రభావ ఆత్మీయతరాలు ఇప్పండి ప్రవాహం అయినా మీరే సృష్టికర్తమైన వారు మీతో తిరగల ప్రభావ మీరే సృష్టిని విడిచిపెట్టాలా ప్రభావ మీతో రావాల ప్రభావ మీ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ మీ జీవం పొందుకోవాల ప్రభావ నా తండ్రి వారు చేస్తున్న పాపంలో విడిచిపెట్టాలా ప్రభావ అదే రీతిగా నా తండ్రి వారికి కనివిపు కలిగించండి అందరినీ మీ తోట తిప్పండి ప్రభావ మీకు ఇంత తండ్రి ఎంతోమంది ప్రభా ఈ లాక్డౌన్ విషయంలో ప్రభా నా తండ్రి ఎంతోమంది వాళ్ళ ఆశ్రయాన్ని కోల్పోయిన ప్రభా నాయన మెడిసిన్లకి మందులకి నా తండ్రి డబ్బులు లేక ప్రభా ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు నా తండ్రి ప్రతి ఒక్కరి నైనా వాళ్ళ ఆశ్రయం కోల్పోయిన ఎంతోమంది అయినా వైద్యానికి ప్రభావ కోట్లు ఖర్చు తండ్రి నా బాబు రోడ్ను పడ్డోళ్ళు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నైనా నా తండ్రి వారి ప్రియులను కోల్పోయిన ఉన్నారు ప్రభా బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళు తల్లిదండ్రులను ఉన్నారు ప్రభా అయినా మీరే పట్ల కనిగిరం చూపించండి ప్రభా అని దిన ఆహారం మీరు దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరి నైనా మీరే కావాల్సిన ప్రతి అవసరతాన్ని తీర్చిమని ప్రార్థిస్తున్నాం ప్రభా నేను ఎంతోమంది మీ సేవకులు చనిపోయినారు ప్రభా వారందరినీ బట్టి మీకు ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి ప్రభా అతన్ని ఆ సంఘాలకు నైనా వారి కుటుంబాలలో మీరు ఆదరణ దయచేయండి ప్రభా ఆ సంఘాలకు మీరు నైన్ మీ యొక్క సేవకుని అభిషేక మీ నూతన నూతన సేవకుని అభిషేకించండి ప్రభా మీ చిత్తం నెరవేర్చే సేవకులను ప్రభా మీరు అక్కడ నిరవేర్చుడు ప్రభావ ఆ సంఘాలన్నింటి ప్రభ మీరు సిద్ధపరచుకోండి ప్రభావ దీన్ని మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బ్రదర్ ని సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి గ్రూప్ లో ప్రతి ఒక్కరిని మీరు వారి కుటుంబంలో ప్రభావ మీరే గొప్ప కార్యాలు జరిపించండి మీరే వుట్టే కంచబాలు దయచేయండి ప్రభావత ఆత్మ కలిగిన వివేచన కలిగి జీవించాలో ప్రాభ మీరే శక్తిని బలాన్ని దయచేసినైనా తండ్రి మీటింగ్ అంత ప్రభావ మీరే నడిపించినందుకని నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీ పరిషుద్ధి నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రార్థించ బహున్నతుల గొప్ప దేవ కాని క్రమగల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన ఏసయ్య వందనాలు కాబ నా తండ్రి నీకు స్థుతులు తండ్రి గడిచిన కాలమంతా కాచి భద్రపడుతున్నావు తండ్రి కంటివలేఖాచి కాపాడి యొక్క దినముకుని యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవ లేఖలో ఉంచి నా తండ్రిని యొక్క మధ్యాహ్న కాలం సమయంలో ప్రభా నా తండ్రిని ఆరాధనలో పాల్పొందే యోగ్యత ధన్యత ఇచ్చిన పరలోకమందున్న నా తండ్రి ఏసయ్య నీకే వందనాలు స్తోతులు స్తోత్రములు తండ్రి నీకే లెక్కించలేని వందనాలు ప్రభ సమస్త మహిమ గణతా ప్రభావములు తండ్రి ఏసయ్యా నీకే యుగములు కనుగునుగా కహలెలు యా తండ్రి ఇదిగో ప్రభా పాట ద్వారా మీరు మహిమందారు ప్రభా మీరు మాట్లాడారు ప్రభావ అవును తండ్రి ఆ రోజు శిష్యులకి మీరు అధికారం ఇచ్చినారు ప్రభా ప్రతి దయ్యముల మీద రోగముల మీద కానీ నా తండ్రి ఆ శిష్యులు ప్రభా యొక్క నా తండ్రి ఆ దయ్యం పట్టిన వాడిని వెళ్ళగొట్టలేకపోయిండ్రు ప్రభా కేవలం వాళ్ళలో విశ్వాసం లేదు ప్రభా ఎందుకంటే నాయన వాళ్ళు శారీరకంగానే ఉన్నారు ప్రభా నా తండ్రి కాబట్టి వాళ్ళు ఆ యొక్క కార్యం కాబట్టి ప్రభా నాయన నీ ఆత్మని నాయన ఉంటే నాయన నీలో ఉంటే నాయన పైన నిన్ను వెతికితే ప్రభా నాయన నీ యొక్క శక్తి బలం ఉంటుంది కాబట్టి లోకాన్ని లోకమాలిన్యం ఉంటే ప్రభాని యొక్క శక్తి మాలో ఉండదు ప్రభా లోక సంబంధమైన దయ్యములు రోగం ఉంటాయి కాబట్టి తండ్రి నాయనా ఇదిగో ప్రభా తండ్రి మీరు చెప్పినారు ప్రభా కనికరం గల వారు కనికరం పొందుతామన్నారు తండ్రి అవును ప్రభా మేము కనికరం ఇతరుల పట్ల చూపించాలా ఎందుకంటే ఇక్కడ మేము ఈ లోకంలో ఎవరి మీద కనికరం చూపించకపోతే పరలోకం మాకు కనికరం ఉండదు ప్రభా నీ తట్టు అలాగే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూచేదారు అన్నవుతండి కాబట్టి నాయన హృదయ శుద్ధి లేకపోతే నిన్ను చూడలేం ప్రభా ఈ హృదయంలో ప్రభా కుళ్ళు కుట్ర ద్వేషం పగ ఈర్ష ఇలాంటివి ఉంటే నా తండ్రి నిన్ను ఎప్పుడు చూడలేం ప్రభా నాయన ఎందుకంటే మా ఆత్మీయ నేత్రాలు గుడ్డి స్థితిలో ఉండిపోతాయి ప్రభా అలాగే దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చు పడతారు అన్నవుతాండ్రి సమాధాన పరచువారు ధన్యులు వాళ్ళు సమాధానం పొందుతారు అన్నవు ప్రభా కాబట్టి నాయన ఇవన్నీ మాలో ఉండాలా ప్రభా తండ్రి ఇవన్నీ ఉంటేనే ప్రభా నాయన నీ చిత్తము మేము ఈ లోకంలో నెరవేర్చగలం ప్రభావం లేకపోతే నాయన లోక లోక సంబంధమైన ఆలోచనలతో తలంపులతో ప్రభాన అయినా నా తండ్రి ఈ లోకంలో ప్రభాన అయినా జగడ్డ మాడము ఆయన విమర్శలు చేయడం ఇలాంటి గుణగాణాలు వస్తాయి కాబట్టి తండ్రి మేము అటన్నిటికీ దూరంగా ఉండాలా ప్రభా తండ్రి మీరు ఎంతో ప్రేమ మూర్తి తండ్రి నువ్వు మా పట్ల ఎంతగానో ప్రేమించినావు ప్రభా అవును తండ్రి దూతలకు కూడా ప్రభానైనా మీరు అధికారం ఇవ్వలేదు మమ్మల్ని మీరు అంతగా ప్రేమించినారు ఆ నూతనమైన రాజ్యంలో ప్రభా మీరు మాకు అధికారం ఇచ్చి మాకు ఇచ్చినారు ప్రభా కాబట్టి మీరు మమ్మల్ని అంతలా ప్రేమించినారు కాబట్టి తండ్రి మేము కూడా ఈ లోకం అందరినీ నాయన మీరు చూపించిన మా పట్ల ప్రేమ మేము అనేకులకి చూపించాలా ప్రభావ నా తండ్రి అనేకులకి ప్రభానైనా అదే ప్రేమను చూపించాలా అనేకులకి ప్రభానైనా నీ యొక్క సువార్తని నాయన యొక్క జీవమైన వాక్యము మేము ప్రకటించాలా ప్రభాత తండ్రి కాబట్టి తండ్రి ఎంతో మంది ప్రియులు ప్రభా యొక్క వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి హాస్పిటల్లో బెడ్స్ లేక నా తండ్రిని ఆయన హాస్పిటల్లో ఆక్సిజన్ సరిగ్గా లేక వెంటిలేటర్ మీద మెడిసిన్ కూడా తీసుకోలేని ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు ప్రభాతండ్రి వాళ్ళందరి పట్ల ప్రభా మీ ప్రేమ జాలి దయ కనికరం చూపించండి ప్రభాత తండ్రి ప్రతి ఒక్క అవయవాన్ని మీరే ముట్టి తాకి నాయన కలవారి శిలిలో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలా ప్రభా నా తండ్రి ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టే తండ్రి మీరు ఎంతో దీర్ఘశాంతం కలిగి ప్రభా మీరు ఓపికతో ఉన్నారు ప్రభా కాబట్టి నాయన అనేకులు రక్షణలోకి రావాలా ప్రభా తండ్రి నా ప్రభా ఎంతో మంది సేవకులు ప్రభా నాయన సన్నిధిలో పరలోకమందు మీతో ఉన్నారు ప్రభా తండ్రి వాళ్ళ సంఘములను వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ మంచి కాపర్లను ప్రభా మీరు లేవనెత్తి నాయన ఆ సంఘంలో పెట్టండి ప్రభా వాళ్ళ కుటుంబాలకి మీరే ఓర్పు నాయన ఆ మీరే ఆదరణ దచ్చండి మీ యొక్క ఓదార్పు దయచేయండి ప్రభా వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయ కనికరము మీ కృప చూపించి మీ యొక్క పర్లోకపు శాంతి సమాధానం ప్రభా యొక్క కుటుంబాలకు మీరు దయచేయండి ప్రభా ఎవరైతే ప్రభా తండ్రి తల్లిదండ్రులను బిడ్డలను బంధువులను నైనా ఎవరైతే కోల్పోయినారో ప్రభ వాళ్ళందరూ ప్రభా మీరే నాయన తల్లి తండ్రి ప్రభా వాళ్ళ బ్రతుకు దినములంతా సదాకాలం మీరు వాళ్ళకి తోడయ్యని నడిపించండి ప్రభా నా ప్రభా తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభా నాయన ప్రియులు వాళ్ళందరి పట్ల నాయన గొప్ప జనుసమూహం పట్ల ప్రభా తండ్రి అవును ప్రభా లోక విధమైన అలవాట్లు నాయన మతపరమైన జీవితం నుంచి ఆ యొక్క నుంచి ప్రతి ఒక్క సేవకుడు నాయన దాని నుంచి బంధకాల నుంచి బయటకు రావాలా ప్రభా కేవలం నీ యొక్క జీవమైన వాక్యమే ప్రభా ఆ యొక్క నుంచి వాళ్ళందరినీ ప్రభా మిలికి సేద క్రమం కాబట్టి తండ్రి మీరే ప్రతి ఒక్కర క్రమంలోకి రావాలా ప్రభా తండ్రి కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ పిల్లలను బంధువులను రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా తండ్రి వాళ్ళందరూ ప్రభాన అయినా ఈ యొక్క వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా యొక్క వ్యాక్సిన్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఇంకా భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి కాబట్టి భయంకరమైన శ్రమలు ఆయన తెగులు రాబోతున్నాయి కాబట్టి తండ్రి వాటి నుంచి మీరే వాళ్ళను కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి అలాగే ప్రభా చంద్రశేఖర్ అన్నకు కూడా మంచి ఆరోగ్యం దయచేయి ప్రభాన ఆయన ఆ సిస్టర్కి మంచి ఆరోగ్యం దైచే పిల్లలకి మంచి ఆరోగ్యం దయచే ప్రభా అన్నదమ్ములకి అలాగే రక్త సంబంధికులకి అలాగే తోటి ఉద్యోగులకి స్టూడెంట్స్కి అందరికీ మంచి ఆరోగ్యం దయచే ప్రభా నాయన వీళ్ళందరూ యొక్క వైరస్ కానీ యొక్క వ్యాక్సిన్లకు కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి నాయన అన్న ద్వారా మీరు బహు విశేషంగా మాట్లాడుతున్నారు ప్రభ అంత్య దినాల్లో ప్రభా మేము ఏమి రీతిగా నడుచుకోవాలా ఏ రీతిగా మెలగాలో ప్రభ ప్రతిదీ ప్రభ ఆ రోజు శిష్యులకి ప్రభా మీరు ఏ రకంగా ఉండి బోధించినారో ప్రభ వాళ్ళని ఏ రీతిగా ప్రభా నాయన యొక్క భవిష్యత్తు గురించి మీరు చూపించినారు ఈ రోజు అన్న ద్వారా మీరు మాకు చూపిస్తున్న ప్రతి ఒక్క విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కేవలం ప్రభా యొక్క కల్పన కథలాగా ఆ యొక్క ఊహల్లాగా విన్ని వదిలిపెట్టకుండా ప్రభా ప్రతిదీ క్షుణ్ణంగా దాన్ని మేము పాటించి ప్రకటించి అనేకులను ప్రభా యొక్క విధానంలోకి నడిపించాలా ప్రభా ఆ రీతిగా మా అందరినీ మీరు లేవనెత్తండి ప్రభానాయన తండ్రి అవును ప్రభానాయన అని యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందలేకపోతే మీ సేవ చేయలేం ప్రభా ఎందుకంటే ఈ లోకంలో బహుశ్రమలు రాబోతున్నాయి కాబట్టి వాటన్నిటిని మేము జయించాలంటే ఆ రోజు తండ్రి మీరు ఏ రీతిగా అయితే ఓపికతో ఓర్పుతో ప్రభానైనా ఆ శ్రమలో అనుభవించి మీరు జయించిన అది కేవలం తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే కాబట్టి తండ్రి ఆ యొక్క పరిశుద్ధాత్మలో మా అందరికీ మీరు బాప్తీసం ఇవ్వండి ప్రభానాయన ఎందుకంటే రక్షణ పొందడానికి నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చారు కానీ లోకంలో ఉన్న దయ్యములను రోగములను ప్రతి అపవాది బాణంలో ఎన్ని మేము ఎదుర్కోవాలంటే కేవలం తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తేశం పొందితేనే కానీ మేము అన్నింటిని మేము ఎదుర్కోలేం ఎందుకంటే ఈ లోక శ్రమలో లోకమాలి మాలో ఉంటే నా తండ్రి మీరు పరిశుద్ధుడు కాబట్టి మాలో పరిశుద్ధంగా మేము ఉండలేం కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తేశం మా అందరికీ దయచేయండి అంత్య దినాల్లో మనుషులందరి మీద మీరు మీ యొక్క పరిశుద్ధాత్మను కొమ్మరిస్తానన్నారు ప్రభావ నీ యొక్క కడవరి వర్షం ప్రతి ఒక్కరి మీద కురిపిస్తానన్నారు కాబట్టి తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి పైనన్న తండ్రి నిన్ను వెతకాల నీ చిత్తమును మేము నెరవేర్చాలా కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభ నాయనా తండ్రి నిన్ను వెంబడించే రీతిగా నడిపించమని అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభ ఎందుకంటే ఇది మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నారు కాబట్టి మేము కూడా అనేకులను సిద్ధపరిచిన ఆయన తండ్రిని యొక్క పెండ్లు విందుకి మేము అందరినీ ఆహ్వానించే విధంగా మమ్మల్ని లేవనెత్తమని త్వరలో రానున్న నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె పరిశుద్ధి గొప్పదేవ సర్వశక్తి మంతి అబ్రహాం ఇసాక్ యాకల గొప్ప దేవ నిన్నా నీడు నిరంతరం ఏకరీతి గుణ దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధిగా నీకే శుతుడు స్తోత్రం స్తోత్రమైన గొప్ప దేవ నీకే వన్నాలిసయ్య నీకే కృతజ్ఞత అశుతులు అర్పించుకోవటం గొప్ప దేవ ఈ కాల వంశప్రభ మమ్మల్ సురక్షితంగా కాపాడి తండ్రి మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవతలు నిలబెట్టుకున్నారు నాయన దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రించినందుక నీకు వన్నాలిసయ్యా నీకే కృతజ్ఞత అశుతులు అర్పించుకుంటామైన గొప్ప దేవ ఈ దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జులుగా పెట్టుకునేందుక నీకు వందాలిసయ్యా దివార మమ్మల్ని కాచి కాపాడి ఈ దినాయకులుగా ఉన్నారు ప్రభా నా దేవా నా ప్రభావ నీకు వందాలిసయ్యా వీర్య మమ్మలు కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినందుక నీకు వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు అయిన సమస్త మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును నాక హాలలుయ్య ఈ యొక్క మధ్యకాల సమయంలో నా దేవ ఇసు ప్రభావ మీ సమయంలో గడిపే కృప కనుగ్రహించడానికి నీకు వందాలిసయ్యా వాకిందర మార్చడానికి నీకు వందాలేసి ప్రభావ నాగేవా నా ప్రభావం ఇచ్చే నాకు అధికారాన్ని మేము సంపూర్ణంగా మీ మహిమ కొరత మేము వాడుకోవాలా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రభావ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రేమతో ప్రకటించాలా కానీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమంటానికి ఆదిష్టమైన కేవీ ప్లేం ప్రతి బిడ్డలు సృష్టిస్తారు మీరందరూ మీరు ఆశ్రవదించండి నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి నాదేవ పశురాత్మ అభిషేకం ఇంకా బలంగా నింపండి ప్రభావం ఇంకా ఎంతోమంది ఎంతో మీ ఆత్మ బొందుకు లేదు అంత ప్రభావ పశురాత్మ బొందు సేవ మీ చేసే బిడ్డలుగా తయారు చేయండి నాదే ఆ వైరస్ బాధించి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడని మీ కృపలో భద్రపరచకున్నారు ఆదిష్టమైన మీ దహించి మీకు అంచు పెట్టమని ప్రార్థ్యమైన ఆయన ఉద్యోగ స్థలాల్లో రాకపోకల మీ తోడు నుండి ప్రతి స్థలంలో ప్రభావ మీ తోడుని మీ అష్టం తోడిపించండి ప్రభావ ఆ దేవా తనే మీకు వందాలి ప్రతి ఒక్కరు బిడ్డ మీరు బలపరచులకు మంచి ఆరోగ్యాలు అనుగరించాల స్వస్థతలు దయచేయండి ప్రభావ మీరు గొప్ప శాస్త్రం పెట్టుకుని ప్రమోషన్స్ దయచేయండి శాలరీస్ మంచి శాలరీస్ అనుగరించండి సమస్య మీరేం జరిగించమని ప్రార్థిష్టం గొప్ప దేవానికి వందాలియ ఇంకా వైరస్ పడిన ప్రభు ఎంతో మంది పడినారు ప్రభావ ప్రతి కుటుంబం మీరు జ్ఞాపం ప్రతి ఒక్క మీరు ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడగమైన స్వస్థతను ప్రకటిస్తున్న మన ఏ క్రీస్తు పరిషద నావమహియన ప్రభావ మీరు స్వస్థ పచ్చాన్ని మహిమానందమని ప్రార్థించడం గొప్ప దేవ ఇష్ట రకరకమైన తెగుళ్ళు వస్తే ముందుగా చెప్పిన ప్రభావ ఇంకా ఇంకా రాను దినాల్లో ఇంకా భయంకరంగా రాబోతున్నాయి ప్రభుత్వ ప్రభుత్వ అన్నింటి నుంచి ప్రభావ మీరు మాకు మాకు వాటి మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ప్రభావ మేము ప్రార్థన చేసి అవి వెళ్ళిపోతే ప్రభావ నుంచి ప్రభావ గొప్ప దేవ ఏ రీతిగా ప్రార్థన చేయాలనే విషయం కూడా ప్రభావ మీరు మాకు బయలుపరిచినైనా మీకు వాళ్ళ వాటిల ప్రకారంగా దాన్ని బట్టి మీకు వందాలిసయ్యా ప్రతి వాగ్దానం మీరు మా కొరకు చేస్తున్నారు ఆ వాగ్దానాలు మేము పట్టుకొని మేము జీవించాలా ప్రభా ఎదుటి వారి స్థితిలో అనుమానించకుండా ప్రభావ నా తను మా సేవా జీవితంలో ఒక వాగ్దానాన్ని పట్టుకొని మేము జీవించాలా మీ సత్యాన్ని ప్రకటించాలని సహాయపడండి గొప్ప దేవానికి వందలు ఇస్తాయ్యా ప్రేమ చలాారిడిపోద్దన్న ప్రభ అంతే దీనిలో మేము దినాలు ఉంటున్నాం ప్రభావం అనే శ్రమల కాలు ఉంటున్నాం కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభ ప్రతి ఒక్క దాన్ని జయించి ముందు సాగిపోవాలా ఎందుకంటే ప్రభా నా తండ్రి సుప్రభ ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను నీ లోకాన్ని జయించనన్నారు ప్రభా కాబట్టి మీ బిడ్డలమైన మేము కూడా ప్రభావ పత్తి జయించాలా ఆ చెల్లెలు మీరు జయించి విజయం పొందినారు ప్రభావ మేము కూడా మీ బిడ్డలమైన మేము కూడా ప్రభావ విజయం పొంది నేను ముందుకు సాగిపోయి జరిగేదా తయారు చేయడం గొప్ప దేవనకణం శుక్రవ్వు సురేష్ కుటుంబం కూడా ఎంతమంది జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ మీద కుటుంబ భార్య పిల్లల్ని వాళ్ళ బంధువులు వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరి మీద ప్రభావిత మీరు ఆ వైరస్ నుంచి వాళ్ళని విడిపించండి ప్రభావం మీరు ఆ కుటుంబానికి రక్షణ మార్గం దేండి దినేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎంతోమంది ఇక్కడ వైరస్ లేని పది మా ప్రియులైనా ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు జీవించి ఆశ్రయించండి గురించి ఒక ప్రభావ జీవితాలు ప్రతి బిడ మీ ఆకర్షించుకోవడం అంత ఆదిష్టమైన ఆ రీతిక ప్రభావం ముట్టండి ప్రభావానికి మంచి ఆరోగ్యం దండి అన్న ద్వారా ప్రభావ అనేక మంది విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారైనా ప్రకటన గంధంలో ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ గత కాలం నుంచి ప్రభావ గత సంవత్సరాల నుంచి ప్రభావ అనేక పర్యాల నుంచి మీరు ఆ విషయాలు బయలుపరుస్తున్నారైనా నా ప్రవర్తనికి మేము జాగ్రత్తగా మేము అర్థం చేసుకోవాలా ప్రభా మా వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రవర్త మీరు కనిపెట్టుకోవాలా విలు ప్రవాత ప్రకారం మేము వాటిని మెమరీస్ కొన్ని సహాయపడండి గొప్పది ఏమైనా పని ఈ చివరి కాలం ప్రభావ చివరి అవకాశం ప్రభావ ఈ అవకాశం ఎట్టి పరిస్థితులు మేము పోగొట్టుకోవద్దు ప్రభావ ప్రతి క్షణం జాగ్రత్తగా మేము జీవించాలా ప్రభావ ఎందుకంటే ప్రభా భయంకరమైన కాలం సాధ్యమైతే ఏర్పరచడానికి సైతం వాడు పడేస్తాడు ప్రభావ ఎందుకంటే దూతలను పడగొట్టండి ప్రవాడు పై నుంచి ప్రభావ కాబట్టి ఆయన వాడికి దూతలు పడినట్టు మేము పడడానికి వీల్లేదు ఎందుకంటే ఎట్లా వాడు పడగొడతాడు వాడు ఏ రీతి ఉంటాడో కూడా ప్రభావ వాక్య రూపంగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రభావ మీకు వల్ల కాబట్టి మేము పడిపోకుండా ప్రభావ స్థిరంగా మీ అందరి నిలిచి ఓ దేవాడి రాజ్యాన్ని కోలగొట్టాలా ప్రభావ వాడి చర్యలను అందరినీ ప్రభావ మేము మీ తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవా జీవితం వాళ్ళందరినీ నడిపించండి బలపరచండి ఆ దేవ గురించి మనకు ఆదిష్టమైన గొప్ప దేవ ఈ వాతావరణం కూడా ప్రభావ మీకు అద్దులో తీసుకొని ప్రభావ వైరస్ ప్రభావ చిన్నపిల్లలు పడుతున్నది పంటన ప్రభావ ప్రభావ తల్లి ప్రతి బిడ్డలు మీ చుట్టూ మీరు కంచి వేసి మీరు దూతలు పెట్టండి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డలు మీరు కాచి కాపాడండి మీ కృపల భద్రపరుచుకోండి ప్రతి కుటుంబాలకు ప్రభావ ఈ సమయంలో ప్రభావ మీ వాక్యంలో మీ సేవలో స్థిరపడాలా బలపడాలా ప్రార్థనలో గడపాలి ఎక్కువ సమయంలో ఎవరైతే పిల్లలు రక్షణ బంధువులంతా రక్షణ పొందాలా రక్షణ బంధువులు అంటే ఇంకా ఆత్మీయంగా బలపడాలా మీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించాలా రానిద్దరు విశేషమైన సేవ మేము అందరం చేయాలా ఆ రీతి మమ్మల్ని మనం బలపరచని అలాంటి సేవ మేము ప్రయాసపడాలా ప్రభా ఆ సుష్కి మించిన ప్రయాణం ఏందా మీరు అన్నారు ప్రభావా ఆ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడాలా నీరేమని సిద్ధపరిచే దోడు ప్రభావాన్ని బయలుపరచండి బలపరచండి మీకొక గొప్ప సాహసం నిలబెట్టుకొని మీరే మైంప ఆదిష్టమైన నా దేవ ఇస్తు ఎన్నో విషయాలు ప్రభావ ఈ రోజు ప్రభావ ఈ సత్యం గ్రహించి స్థిరంగా ఉన్నవంటే ప్రభావ ఎన్ని శ్రమలు ఇచ్చినా గానీ కాబట్టి ప్రభావ మీరు చెప్పిన వాక్యం ప్రభావ మీరు బయలుపరిచిన వాక్యం ప్రభావ గత సంవత్సరంలో అయినా నీకు వందాలిసయ్యే గొప్పదే అన్నదారు బయలుపరిచినా నీకు వందాలిసే ప్రభావా ఈ వాక్యాలు మీ జాగ్రత్తగా పట్టుకొని చివరి వరకు మీ కొరకు జీవించడానికి సహాయపడని ఎందుకంటే అంతవరకు సహించి వాడే రక్షింపబడి అన్న ప్రభావ ఏసు ఏ దాసులైతే నేను తిరిగి వచ్చినప్పుడు మెలుకోకుంటాడు వాడిని నేను దృష్టిస్తాన ప్రభావా ఓ ప్రభావ ఇంతకాలం మేము సేవ తిరిగి వచ్చే టైంకి మేము సేవ చేయలేకపోతే నిర్లక్ష్యంగా ఆ విధంగా పడిపోతే ప్రభ మా ప్రయాసం అంతా వర్థమైపోతుంది ప్రభావ అరీటి ఉండకుండానైనా మీరు తిరిగి వచ్చే వరకు మేము ఉండాలి ఇసుకు ప్రభావా నా తన్ని అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయాలన్నాను ఇంకా మీరు బలపరిచండి ఇసుకురావు అని చుట్టూ మీకు కంచేను ప్రావా కుటుంబం చుట్టూ మీకు కంచేని ప్రభ ఇద్దరు బిడలు చదువుతుండగా ప్రభావ వాళ్ళు బిడెల చుట్టు మీ కనించేస్తుంది కాపుదాలు దయచేయండి ఉంటుంది ప్రభావ పాప చుట్టు మీ కంచేని ప్రభావ వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మీరు కాపాడి మీ కృపలు భద్రపరచుకోండి శితులు మంచి ఆరోగ్యం దయచేయండి పరలోక ధ్యానించి తెలిపి ఇంకా లోతు గొప్ప సేవలు మీరు చేయండి అన్న చుట్టూ మీ కంచేసే ప్రభావ కళలోచి వచ్చే దయ్యాలను గర్ధించిన ప్రభావ ఆ దుష్ట శక్తులను సీకర్ శక్తులను గర్దిస్తున్న హా నా ప్రభ నా తండ్రి ఎక్కువ నా ప్రభావ ఆటంకాలు తీసుకుంటే దుష్ట శక్తుల ప్రభావ ఈ వాక్యాలు ధ్యానించుకున్న ప్రభావ నేను ఈసె ఎంత భయంకరంగా శోధిస్తున్న ప్రభ అతన్ని కానీ విజులు ఇస్తున్న ప్రభావ నీకు వందాలిస్తే ప్రభు అనే చుట్టూ మీకు కనిచేసి ఇంకా మీ వాక్సి అను గురించి ఇంకా అనేకమైన విషయాలు అన్నగారు బయలుపరచమని ప్రదిష్టమైన మీరే కాచి కాపాడమని ఆదిష్టమైన గొప్ప దేవా నీకు వందాలిస్తాయా మీరు అక్కడ తొడుబం తీసుకున్న ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకలు మీరు సిద్ధపరచాలా అనేకమైన సీక్రెట్స్ మర్మాల ప్రభాన్ని మాకు మా కొరకు మీరు బ్యాచ్ పెట్టిన నేను తోడుకోవాలా ప్రభావ అటే దీర్ఘంగా మా వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థనలు కూర్చున్న ప్రభావితి మేము మీ పాదాలు చెంత కూర్చొని నేర్చుకోవాలా ప్రభ అలాంటి అనుభవంలో సుప్రభ నా దీవానికి దినంతా సాయం చేస్తాం నడిపించి దినం ఎంత మంది చూడలేకున్నారు నా దీవం మాకు సజ్జులకు పెట్టిన దీవానికి వందేశ్వ్రభ నా దీవానికి శుభం చేసాం మీ ప్లాన్ మీ యొక్క తలంపు మీకు చిత్తాన్ని మా ప్రసంగ ఉంది అది సంపూర్ణ ప్రభ అలయ నాద కొని సాగిపోవాలి యశ్వ్రభ అలలియ నా దివానికి శోతం చేస్తాం యశ ప్రభ నా దేవానికి శోతం చేస్తాం అలలియ దిగి ప్రభా మీరు మాట్లాడలే యేస ప్రభానికి శోతం చేస్తాం ఏసయానికి పరిశుభాత్మ నిర్భుదించండి నా దేవానికి శుతం మా దేశం నుంచి మేము మొరబెడుతున్నాం యుగం ప్రార్థన చేస్తున్నాం మా దేశం ప్రజలు మీ జ్ఞాపకం చేసుకోండి పతి వైరస్ బడి బిడ్డని మీ జ్ఞాపకం పతి బిడ్డ ఎక్కడ ఉన్నాడు ఏ బాధలో ఉన్నాడు మీరు వైరస్ నుంచి వెళ్ళిపించండి ఈ వైరస్ ని గద్దించాలి వేసే ప్రభ నా దీవానికి సుతం చేసాం మీరు కానించాలి పాప శ్రమించి తిరిగి పడకం నుంచి వెళ్ళి వచ్చి అలలియ సంపూన రక్షణ దండి నా దేవ వాళ్ళవి రక్షణ పొందాల ఒక్క ఆత్మభిన్న ప్రభ నలక ముతానికి మీ ఇష్టం లేదు ప్రభా మాకు ఇష్టం లేదు వేసే రక్షణ పొందాలి వేసప్రభ మీరు సాధించండి నా దీవానికి సుతం డాక్టర్లు జ్ఞానకలం తొలగించండి కఠినం తొలగించి అలలియ ప్రేమ జాలిగుండలు వాళ్ళవి రక్షణ పొందాలా వార్డ్ బాయ్లు ఉన్న ప్రభావాలుగా నర్సులు వాళ్ళ జ్ఞానం తెలియదని వాళ్ళ ఆత్మలు తెలియండి వాళ్ళవి రక్షణ పొందాలా యశ్వ్రభను కానించండి అక్కడ స్వార్థ అందించబడాలా మీరు పంపించండి రేశ్వ్రభ ఎంతమంది డాక్టర్ కిరిషియన్స్ ఉన్నారు రేశ్వ్రభ ఎంతో నర్స్ ఉన్నాను వాళ్ళు బి స్వార్థ చెప్పాలా ప్రేరణ తెచ్చేయండి వాళ్ళు పరిశుద్ధ ఆత్మ గమనించండి నా దీవానికి సుతం చేసాం నా దీవానికి పొందాలి నా దీవానికి సుతం మెడిసిన్ మీ బ్లాక్ అనుకుండా వాళ్ళలో కఠిన ముందు తల్లి సైతాన్ని గద్దించండి అలరిగా సనిగ మెడిసిన్ ప్రభా ఆ ధరణ ప్రభా దొరకాలేస ప్రభా మన బెడ్ ఉంటాయి ఆక్సిజన్ అన్ని దొరకాలేస ప్రభా దీవానికి సొతం అలరిగా నా దేవ చిన్న పిల్లలకు వైరస్ వచ్చింది బ్లాక్ ఫెన్సెస్ దాన్ని గద్దించు ప్రభ ఆ చిన్న పిల్లలు ముట్టి సస్పరిచి అలాగే మీ జ్ఞానంతో తల్లితోనిపి రక్షణ దేశ ప్రభా మీరే సహించండి ఆ పిల్లల మీ రక్షణ పొందాలా నా దీవానికి రాజ్యంతో ముట్టం తాకండి కింగ్డమ్ నుంచి మేము మురపెడుతున్నాం వాళ్ళు జ్ఞానం తెచ్చి ముందు రావాలా వాళ్ళు ఆదుకోవాలా నా దీవానికి సుఖం చేసాం పతికి బిడ్డల ప్రభ రక్షణ పొందాలా విశ్వప్రభ ఎడిపోయి కుటుంబం నుంచి ప్రాధేశ ప్రభావ ఎంతో హిందూస్తున్నారు విశ్వప్రభ వాళ్ళు తాకండి వాళ్ళవి స్వార్థాన్ని రక్షణ తెచ్చండి నా ప్రభానికి పొందాలి విశ్వప్రభ మీరు అక్కడ ఎంతో భయంకర దినాలు ఉన్న భయంకర దినాల శ్రమరకాలం ఉన్నాం భయంకర దినాన్ని మీరు అక్కడ తొరగుంది ప్రభా మీరు సహాయం చేయండి నా దేవ మా ప్రియుల నుంచి మేము మరుపెడుతున్నాం ఇంత ప్రియులు నిద్రిస్తున్న కనుక మీ దగ్గర ఉండాలి కనుక ఇష్టం ప్రభా అలో అలిగే నుంచి మరి పెడుతున్నాం ప్రతి చర్చ్ కాంగ్రెస్ ముట్టని తాకండి పది బిడ్డలు మీద పరిశుద్ధ ఆత్మ తెచ్చి జ్ఞానం తెచ్చాను ప్రపంచ వరం తెచ్చి జ్ఞానం తెచ్చి పది బిడ్డని కొంచెం సేవ చేయాలా సరళ సుతం రావాలా అలాగే మోసం నుంచి విడుదల పొందాలా అలాగే ప్రతి బిడ్డలు వైరస్ నుంచి విడిపించాను నా దేవాన్ని సహాయం చేయండి నా దేవానికి సుఖం మన తన ఈశ్వరేష్ లేచండి నా దివాసపరిచింది నా దివానికి దిలిపి ఉన్న నైనా ముట్టి సరస్వత ఆరోగ్యం దండి సంపూర్ణ హీల్ చేయండి విడుదల ఆరోగ్యం దేయండి ఆ దిలిపి ఫ్యామిలీ ముట్టి తాకి స్వస్సపరచని వాళ్ళవి తన్ని సరస్వతం సాధించండి నా ప్రభావానికి వంద ఈశ్వ్రభ ఏపీఎం ఎంతో బ్రదర్స్ ఉన్నాడు వాళ్ళ డూడి అగ్ని కాంచండి డు రాకపోక దూతలు పెట్టిని వైరస్ తలకుండా బలం దాత్మ కుమించండి ఆదివాళి వేసు ప్రభా మీ రెక్కాలించండి ఆదివాళి సుతం అన్న నుంచి మొరబెడుతున్న వేసు మరి ఆరోగ్యం దచ్చండి తన బలం తన సిగ్దాయించండి ఇంకా సైతం శక్తి కనుగదించి ఇంకా వాక్యం గూడైన రాసాలు తెరపెట్టండి ఇంకా సత్యాన్ని తెలియవేచండి సభ సర్వస్వత బయలుపరచండి అలాగే ఆ కమ్మట్టం తాకండి ఆనందించండి ప్రశుద్ధాత్మని బలం తనిపి అన్న లిక వాక్యం వాడబడాలా సేవలు వాడబడాలా బ్రహ్మని ఖాళించండి ఇద్దరు పిల్లలు జీవించి ఆశీర్వాదించండి అలాగే నీ బలవంతు కావాలి సుప్రభ మీరే ఖాళించండి నా దీవానికి సతం చేసా ఏసానికి వందలేశప్రభ అన్న ఇంతమంది అన్నదములు ఉన్న వాళ్ళవి ప్రభ పశుద్ధాత్మని అలా ఇంకా సేవలు చేయాలి బ్రహ్మ ఖనించేయండి ఫలి ఆటగా తీసి వాళ్ళు చెడ్డానికి అలలియ నాదీవాణి సతం చేసాం అలలియ చక్రవతి తాకండి పలు జ్ఞానం తెచ్చే నీ ఆలోచన మీ సేవలో వాడుకోండి నచ్చుడి అగ్నిగా దూతలు పెట్టి ఆ ఏరియా ప్రాంతం కదించండి తన భార్య మూర్తి తాకిస్త సంతానం కలిగించని అలలియా వాల్వి ప్రభ అలలి విడుదల పొందాలా నీ సేవ చేయాలి ఎంత దళ ప్రభాతం నీ సేవ జరగాలి ప్రభ అలడియా దుస్తులు తీవ్రం పనిచేస్తున్నారు దాని తర్వాత గుర్తు కూడా జ్ఞానం తెచ్చని పరిశుధాత్మ సాధించని అందరు జీవించి ఆశీర్వదించి మీరు అక్కడ సిద్ధపచ్చి మనీన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధ రేసయ్య మీకే వదనాలు కృతజ్ఞతలు స్థితిలో ఈ గడిచిన కాలం అంతా కాపాడి సురక్షితంగా తనమవలసీ లెక్కలు పెట్టినందుకు మీకు ఎంత దిలీప్ హలో బ్రదర్ మనోజ్ బయర్ పరశుతుర తండ్రి మీకు వందనాలు ఈసయ్య మహోన్నతురగు దేవ మీకే కృతజ్ఞతలనైనా ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మిమ్మల్ని సురక్షితంగా కాపాడి తండ్రి సజ్జలకి వెళ్ళి మీకు ఎంతో వందనాలు ప్రభావ ప్రతి విజయం అనుగ్రహించిన తన మళ్ళీ దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నామైనా ముఖ్యంగా ప్రభావ ఇంతవరకు మీ యొక్క ప్రార్థనలు మీ మిమ్మల్ని శుద్ధించలేగన్నా గణపరచలాగన్నా మీ యొక్క స్వరం మీరు సిద్ధపరిచినందుకు మమ్మల్ని మీ ఎంతో ప్రేమించినారు ప్రభా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలనైనా మీ కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఈ సంవత్సరం తండ్రి అన్లాక్ అయినాక ప్రభు మీ యొక్క నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రభా ముఖ్యంగా మీరు తిమోతితో ఆ యొక్క మొదటి పత్రిక మొదటి తిమోతి రాష్ట్ర పత్రికలో చెప్తున్నారు ఎట్టి పర్సులో వెనకంజ వేయద్దన్నారు ప్రభా అవును ప్రభు పౌలు ఆ యొక్క హెచ్చరిక తిమోతికి ఇచ్చిండి ప్రభా ఈరోజు మీరు మాకిస్తున్నారు తండ్రి ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయకుండా ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఎటువంటి అనారోగ్యం వచ్చినా వెనుకజ వేయదని అతను హెచ్చరిస్తున్నాడు అక్కడ కాబట్టి మేము ముందు ఊళ్ళో లగ్న సహపడండి ఎట్ల పరిస్థితులు కాంప్రమైజ్ కాకుండా ప్రభా విజృంభించి మీ నీతి సత్యాన్ని ప్రకటించాలి చివరి అవకాశాలు కాబట్టి ప్రభా ఓ మరణకాండ ఆరంభమైపోయింది ప్రభా ప్రపంచం అంతటా గొప్ప ఓ ప్రకని మరి ముందుగానే భద్రపరుచుకున్నారు బలపరుచుకునేందుకు మీకు ఎంతో మనలు ఇప్పుడు ప్రభా మేము ఆ యొక్క ఉపశమనం కల్పించాలా వారికి యొక్క ఇన్ఫెక్షన్స్ నుంచి తనమల్లి యాక వైరస్ బారిన పడిన వాళ్ళందరికీ తన మళ్ళీ మేము వారికి మార్గం చూపించాలా ఏ రీతిగా వాళ్ళ ఆహారం ఏ రీతిగా ఆ మెడిసిన్స్ పొందుకోవాలా ఏ రీతిగా మిమ్మల్ని వెంబడించాలనో వారి శ్రమలలో తనమల్ని మేము వాళ్ళ కాదన గుండలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓపరం మిమ్మల్ని మహిమపరచాలి మిమ్మల్ని గణపరచాలా మిమ్మల్ని సంతోషపరచాలా అటువంటి సేవా జీవితం మమ్మల్ని నడిపించి మీ రాక వరసిపరచుకోమని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మధ్యాహ్న కాల సమయంలో దేవాయస్మట్టి శ్వాస పరిచయం ప్రభావ నీ అంద సజీలకు పట్టి స్తోత్ర మా ప్రభా దేవాయస్మ ప్రత్యోక విషయం గురించి ప్రాటిస్తున్నాడు మా ప్రభా ఎంతో మంది ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరి గురించి పాడిస్తున్నాడు మా ప్రభా ఇంక మిని దేవులు కుమరించి దేవాయసింహ ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దేవుని ఎత్తాడు మా ప్రభావ దేవ ఈ లాక్డౌన్ వల్ల ఎంతో మందికి ఆహారం లేదు మా ప్రభు ఆహారం దయచేయండి మా ప్రభావ లేకు మెండిన దేవుని కుమారించి దేవేస్తే మా ప్రభావ నశిస్తున్నారు మా ప్రతి ఒక్క జనం దేవ ఆయస్ మీరే సొంత రక్షకుడానికి తెలుసుకొని నీ తట్టు తిరగడాకు సాయం చేయండి మా ప్రభావ ఎంతో స్థితిలో ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు సాయం దయచేయండి మా డాక్టర్లు నర్సులు దేవా జీహెచ్ఎంసీ ప్రతి ఒక్క బిడ్డను దయచేసి దేవించి ఆశ్రయించాడు మా ప్రభా వారు చేసిన పనులు దేవ ఇంకా అభివృద్ధి చెందించండి మా వారి సేవ దేవాయస్మ ప్రభావ అమోఘంగా ఉండటం సాయం చేయండి మా ప్రభా ఇంక మన దేవుడు కుమరించాడు మా ప్రభా దేవాయస్మ ప్రతి ఒక్కరు లాక్డౌన్ వల్ల ఆఫీస్ కు వెళ్ళి వస్తున్న దేవా మీ యొక్క అస్తం కుమరించండి మా ప్రభా ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ శాలరీస్ ఫుల్ఫిల్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యటకు సాయం చేయండి దేవా మీరే త్వర త్వరగా గొప్ప దేవ కృప మేడ కనికరంగల్ దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ యేసు ప్రభా మీకు వందనలు ప్రభా ఏసుక్రీస్తు నామం వాక్యం చేతో మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా మీ యొక్క పర్లోక జ్ఞానంతో ఈసే మీ యొక్క వాక్యాలను ధ్యానించి ఓ ప్రభా వాటిని ప్రవచించే దేవా ఆ యొక్క వరాన్ని మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా మీ యొక్క పరులో ఒక జ్ఞానం చేత ప్రభా వాటిని అర్థం చేసుకోవాలా మీ ఆత్మ లేనివాడు ప్రభా మీ వాడు కాబట్టి మీ ఆత్మను పొందుకొని వాటిని వివేచించి ఉదయో వాటిని పరిశోధించి మరి ముఖ్యంగా పరీక్షించే దేవా ముందుకు స్టెప్ వేయాలా ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రతి ఒక్కరిలో ఆ యొక్క పరులో జ్ఞానం చేత నడిపించండి ప్రభావ మీరు అక్కడ సమయం వేస్తూ ప్రభావ కాబట్టి ప్రతి ఒక్కరికి మీ ఆత్మ నడిపింపుతో ముందుకు నడిచే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా కుడికి కానీ ఎడమ కానీ తొట్టెల్లకుండా మీ యొక్క పర్లో ఒక జ్ఞానం చేత ముందుకు నడవాలా ప్రభా సహాయపడ పడండి ప్రభా మీరు అతి త్వరలో ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డకి విడుదల మీరు కలుగజేయండి రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి స్వస్థత కలిగించండి ప్రభా మీ కృపలో మీ కనికరంలో వేసే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీరు సమయంలో వేసే ప్రభా ఎంతమంది అయితే ప్రభా మీ యొక్క నామాన్ని ప్రభ తీర్మానం చేసుకొని ముందుకు వెళ్తు ప్రభా వాళ్ళకి ప్రభా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళకి ఇంకా విజృంభించి సేవ జరిగే జ్ఞానాన్ని దయచేయండి ఆత్మ నడిపింపు నడిపించండి ప్రభ వాళ్ళ కుటుంబీకులను మీరు ఓదార్చండి వాళ్ళకి ఫలింపు అభివృద్ధి మీరు దయచేయండి వాళ్ళు తిరిగి సేవకి లేయాలా మీ యొక్క నామాన్ని మేమ నిమిత్తమై వేస్తూ ప్రభా వాళ్ళు కూడా విజృంభించి సేవ చేయాలా ప్రభా దర్శించండి ప్రభావ ప్రతి ఒక్కరితో మాట్లాడండి సొంత తలంపులు సొంత ఆలోచనల చేత ప్రభావం ముందుకు నడవకుండా మీ యొక్క పరులో ఒక జ్ఞానం చేత మీ యొక్క వివేచన కలిగి ప్రభావం ముందుకు వెళ్ళేలా ఉన్నా మీ యొక్క పర్లోక జ్ఞానం దయచేయండి ప్రభావం ఎవరూ కూడా ప్రభావం తొట్టిల్లకుండా మీరు అక్కడ సమయంలో కరెక్ట్ గా నడవ నడవాలా ప్రభావం గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావం ఎవరు కూడా ప్రభావం అది వెనకడుగు వేయడానికి మీరు ఆత్మకార్యం జరిగించండి ఏసు క్రీస్తు నామంలో ప్రాధాన్యస్తున్నాం తండ్రి ఆ మేన్ మన పవైన ఏసు క్రీస్తుక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అండిగాక ఆ మెయిన్ అన్నది ఎస్ఎంఎస్ పెడతా